నాలుగు వందల పదహారవ సంకీర్తన అవియు నాకు ప్రధమాచార్యులు తిము తలపించుగానా తగిలినప్పటి వేళ తను జారిమిద తలపు గలుగు పొనిగి భయ దుఃఖముల పొరలినప్పటి వేళ పనిపూని మీ మీద భక్తి కలుగు చలగి పాపములు మించిన వేళ హరిమీ నలువునామోచారణం గలుగు బలిమి భవరోగముల బడలినప్పటి వేళ పలుమారుమి సంప్రదనల కలుగు ఇన్నిటా తొలగి కొలిచిన వేళ మన్ననల పరిణామం ఉన్నతపు శ్రీవేంకటోత్తముడ మిము ఎదుటగన్న ఇవేళ సౌఖ్యంగులే కలుగు